కాకింపే చేయడా ఎంతో ఉన్నతైనది ఘనమైనది పరిశుద్ధమైన అనేక విషయాలను అద్భుత కార్యాలను దాన్ని మీ యొక్క నామను కీర్తించడము మీ యొక్క నామం గణపరచడం అవకాశం బట్టి మీకు అనేకులను మీరు ఎంతగానో కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానం బట్టి మీకు అందనాలు మొత్తాన్ని మహోన్నతులు మహోపకార్య లో ఈ దినమంతట్లో మీరు చేస్తున్నటువంటి మీ యొక్క మా జీవితాల పట్ల మా కుటుంబాల పట్ల ప్రసంగం పట్ల సమాజం పట్ల దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పట్ల మేము ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని బట్టి మేమేమైనా ఉన్నప్పటికీ మా తండ్రి మీ బిడ్డ కాపాడు మహమ్మారిలో మేము జీవించ మా తండ్రి మహమ్మారి మాకు దరి చేరకుండా మీరు కాచి కాపాడుతున్నారు అనేక స్వతంతపరచులకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క బట్టి మీ యొక్క మీకు పొందమని బాబు ఆయన ఏసు క్రీస్తునామంలో ప్రార్థించి ఆటబడుతున్నా హుయే సయ్యా హలు స నా పాపము నర రూపైనా నా పము నలిగి వేలాడి తి కుచాలీ నే ఉడవు నీరే నములో కుచాలీన దేవుడవు నీవే నాములోే హల్లే సయ్యాూయే సయ్యా ీ రూపము నాలు నిర్మించి యున్నావు నీ పొలికలో నివసించు చున్నావు నీ రూపము నాలు నిర్మించున్నావు నీ పొలికలో నివసి చుచున్నావు నన్ను నీవు ఎన్నుకు నీ కొరకై నీ కృపలు నన్ను నీవు ఎన్ను కొర కై నీ కృపలు యేసయ్యా అల్లు యేసయ్యా నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వెదలు భరించి నన్నాదుకున్నావు నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా భరించి నన్నదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు నన్ను నీలో చేర్చుకున్నావు నన్ను దాచి ఏ సయ్యా అల్లే లుసీ సన్నిధినాలు నా సరమునీలో నీ సంపదనాలు నా సర్వమునీలో సన్నిధి నా స్వరమునీలోపదనాలు నా సర్వమునీలో నీవు నేను ఏక మగువరకు నన్ను విడువా నీవి నీవు నేను ఏక మగువరకు నన్ను విడువా నీవి శయూ యే సేయా సాలు ముందీ మనములు రానుగడ ముందీ గ్రంగములుందే సానవులు ముంద ప్రేమసంత కొంచెం వెల్కీసెద్దికి సంబంధించిన వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మరి మరికొన్ని విషయాలు నేను పంచుకుంటాను ఎందుకు ఆ లేవీ యాజకత్వం ఎందుకు వచ్చింది కానీ మొదటి నుంచి మిల్కీ సెడ్క యాజకత్వాన్ని దేవుడికి ఏర్పరచుకుంటూ ఈ విషయాలు కొంత మనం చూస్తాం దురదృష్టం ఏంటంటే లేవి యాచకత్వం ఈరోజు కూడా అది విడిచిపెట్టను మన ప్రభు కాలంలో కూడా అది విడిచిపెట్టను కానీ మన ప్రభు ఏముంటుందంటే మొదటి నుంచి మీరు లేరు నేను మీకు టెంపరీగా ఇచ్చిన యాచకత్వం అది ఇప్పుడు చెల్లదు నేను వచ్చేసిన మీరు దాన్ని సరెండర్ చేయాలి నాకు అదే మనం గుడ్ ఫ్రైడే రోజు చూసినాం ఈ వాక్యాన్ని ఆయన కాయపా దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది కాయపా దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాడు ఆ యాజకత్వాన్ని వాపస్ అదే రీతిగా బాప్తిజం ఇచ్చి వ్యూహన్ దగ్గరికి కూడా తీసేసుకున్నట్లు మనం చూసినాం ఎందుకంటే అది టెంపరీ యాజకత్వం అని నేను చూపించిన ఎందుకంటే మోసే పాత నిబంధన కాలాపు పుస్తకాలలో చివరి మెల్కీ శతక్ మనకు కనిపిస్తాడు అయితే అతనితోనే కంటిన్యూ కావాల్సింది ఆ యాజకత్వం కానీ దురదృష్టం ఏంటంటే కింద వీళ్ళు ఆ బొమ్మను చేసుకున్నారు మోస పైకి పోయినప్పుడు టెంపరీ యాజకత్వము అహరోనికి ఇచ్చిండు నేను వచ్చినాక మళ్ళీ తిరిగి నాకు ఇవ్వాల్సిందే కానీ అహరోన్ ఏం చేసిండు కింద లేవి యాజకత్వాన్ని తీసుకొని అక్కడ వాటిని బంగారు దూడని చెప్పించాడు అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లేవి యాజకత్వం ఎట్లా చెడిపోయింది అందుకే అక్కడి నుంచి మొదలుకొని చివరి వరకు మనం చూస్తాం అదంతా లంచగుండితనము పాపపు జీవితము ధన వ్యామోహము మాంసం తీసుకోవడము బలి అర్పించిన బలి పశువు మాంసాన్ని వాళ్ళు కక్కుల తను పట్టుకొని తీసుకున్నట్లు మనం చూస్తాం లేవి యాజకత్వంలో పాపం వాడు ఒకసారి బలి పశువుని తీసుకొచ్చి బలి అర్పిస్తున్నాడు దాని మాంసంలో ఎంతగా వాళ్ళకు దొరికితే అంత వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు యాజకులు అంత భయంకరంగా వాళ్ళు జీవించారు అన్నట్టు యాజకులు ధన వ్యామోహము తిండి బహు బహు భయంకరమైన జీవితం అన్నట్టు సరే ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను ప్రార్థనా పూర్వకంగా పశుతిరో తండ్రి మీకు వనరాలనైనా ఓ ప్రభావ శ్రేష్టమైన యాజకత్వం మీదేనైనా క్రమంలో ఉన్న యాజకత్వం కానీ లేవి క్రమము కొంతకాలానికి మీరు ఇచ్చిన విషయాలు ఎందుకంటే అది బలి పశువు రక్తములతో కూడిన యాజకత్వం కానీ మీ యాజకత్వంలో రక్తం లేదు ప్రభావ బలి పశువు ఎందుకంటే మీరే మీ బలి పశువు లాగా మా కొరికి లోకంలోకి వచ్చి మా పాపంలు భరించినారు మమ్మల్ని క్షమించి మీ బిడలగా స్వీకరించినారు కాబట్టి ఇంకా వేరే బలి లేదు ప్రభావ పాత నిబంధన కాలపు బలిని ఆపేస్తున్నారు మీరు అనుదిన బలిని ఆపేసిన మీరే అని దానిల గ్రంథాలు మేము చూసినాం మా ప్రవచనం కానీ నైనా ఈరోజు కూడా ఇష్టాలకి తిరిగి మందినం కట్టుకొని బలుగా అర్పించుకోవాలనుకుంటున్నారు అది నిషిద్ధమైన నాశకరమైన హేయ వస్తువు కాబట్టి నైనా దానిలు చెప్పిన ఆ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మీరు త్వరగా పారిపోమని చెప్పినారు కాబట్టి మతపేరైన జీవితం నుంచి పారిపోమన్నారు యూధాన్ని నుంచి పారిపోమన్నారు కొండల తట్టు మీరే మా కొండ మా కోట మీ దగ్గరికే వచ్చినాం మీరే మాట్లాడి బలపరిచేసి స్థిరపరిచి మీ కొరకు సాఫీ పెట్టుకోండి ప్రభా అనేకమైన పండుగను అలిసిపోతున్నాం కానీ ప్రభా మీ యొక్క వాక్యంలో ఉంది జీవం ధైర్యం అటువంటి వాక్యం చేత మనల్ని బలపరచమని ఏసు కృష్ణాన ప్రార్థిస్తున్నాం తండ్రి అయితే ఈ రోజు నేను మీకు కొన్ని విషయాలు ఏంటంటే లేవి యాజకత్వం ఎట్లా జీవించింది అనేది చూపిస్తే కొన్ని గ్రంథంలో మొదటి వాక్యం ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయంలో పదకొండవ వచ్చింది వాళ్ళు ఎట్లా జీవించింది పదకొండవ వచనంలో ఏముందంటే మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచినదని సెలవిచ్చాను అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచినదని నేను అనగా కాబట్టి ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు చెట్టు చువ్వ చువ్వ అంటే కొమ్మ లేత కొమ్మ అన్నట్టు ఆ తర్వాత ఏమంటు నీకేం కనిపిస్తుందంటే బాదము చెట్టు లేత కొమ్మగా అనిపిస్తుంది అన్నాడు దాని అందుకు బాదంబ చెట్టు చూవ కనబడుతున్నగా ఎహోవ నీవు బాగుగా కనిపెట్టేవి ఇది మన సేవ జీవితం మనం ప్రతిదాన్ని బాగుగా కనిపెట్టాలి హిర్మియా బహు జాగ్రత్తగా కనిపెట్టేండు మనం కూడా అట్లనే కనిపెట్టాల నేను చెప్పిన వాక్యమును నెరవేర్చకు నేను ఆతురపరుచున్నానను కాబట్టి ఏ తండ్రి మాట్లాడుతున్న మాట వక్తతో ఏమని మాట్లాడుతున్నంటే బాదము చువ్వ అంటే బాదాము చిగుర్చిన కొమ్మ అది లేత కొమ్మ కనబడుతుంది అయితే అది ఆ కొమ్మ దేనికి సాధమన్నప్పుడు బాదాము చెట్టు అన్నిట్లకెల్లా పురాతనమైన చెట్టు ఓ రీతిగా చెప్పాలంటే అది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ దాని లైఫ్ అందుకే బాదాము చెట్టుకి బైబిల్లో చాలా ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది సొలమోను తన మందిరం కట్టుకున్నప్పుడు బాదాము పువ్వులు బాదాం పండ్లు అవన్నీ డెకరేషన్ చేసుకుంటూ ఆ మందిరం మీద పంచల మీద డిజైన్ అట్లా బాదాంబ చెట్టు చాలా పాత చెట్టు లాగా ఒక దశలో మొత్తం ఎండిపోయిన చెట్టులాగా కనిపిస్తుంది సడన్లీ చిగురులో చేసేదానికి బాదాంబు పండు చిన్నపిల్లలు తింటారు బాగా బాదాం పండ్లు దాని లోపల విత్తనం తింటారు ఈరోజు బాదాము చాలా విలువ గలది అందులో ఆ సంబంధించిన ఆయిల్స్ చాలా ఉంటాయి అందులో గుండె పూట రానియకుండా కాపాడే ఆయిల్స్ అంటారు అది బాదాం ఆయిల్ తల వెంట్రకలు బాగా కూడా ఆ నూనెనే వాడతారు బాదాం నూనె బహు ఖరీదైంది అది అయితే దేవుడు మాట్లాడుతుంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన వాక్యం నెరవేర్చకు నేను ఆతురా అని అంటే దేవుని హృదయంలో ఒక ఆవిష ఉంది ఏంటంటే ఆ కోరిక ఏంది మొదట్లో ఉన్న ఆ యాజకత్వాన్ని తిరిగి నేను రప్పించాలా కాబట్టి బాదాము చెట్టు అంటే మన తండ్రికి సాదృశ్యం దాని కొమ్మ మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి మన ప్రభు త్వరగా ఈ లోకంలోకి రావాలా ఆ పాత యాజకత్వాన్ని తీసిపడేసి ఒరిజినల్ యాజకత్వం అది ఆదాంతో ఆరంభమైన యాజకత్వం ఆ మూషకాలం కాగిపోయిన యాజకత్వం చేముతో కొనసాగి మిల్కి తర్వాత చాలా కాలం వరకు గ్యాప్ వచ్చింది మెల్కీ సెదకు తర్వాత మళ్ళా మోసలో కనిపిస్తున్న యాజకత్వం మెల్కీ యాజకత్వం ఆ యాజకత్వం తిరిగి రెస్టోర్ చేయాలి అదే దేవుని యొక్క ఆసక్తి అన్నట్టు నాకు బహు ఆశ కలిగిందంటున్నాడు దాన్ని నేను త్వరగా తీర్చాలనేసి ఈ యొక్క కొమ్మ దేనికి మళ్ళా ఆ దానికి ఆ కల్వరిసలలో మనం చూస్తున్న యొక్క సిలువ కూడా మట్ కొమ్మతో కొమ్మతో సాదృశ్యం కదా అది మొద్దుతో సాదృశ్యం చెట్టుకి ఆ చెట్టుకి వేసి మేకలతో దిగబట్టాల్సి వస్తుంది కాబట్టి అది దానికి సాదృశ్యం మన ప్రభు లోకంలో మనుషుల పాపం నిమిత్తమే మరణించాలనేది దేవుడు ఎంతో ఆతరతతో దాన్ని కొనసాగించడం ఆశపడి అంట ఇర్మియా ప్రపంచానికి ఒక ప్రవక్త ఆ రోజులలో పాత నిబంధన కాలంలో చాలా కొంతమందే ప్రపంచానికి ప్రవక్తలు ఉంటారు మన కాలంలో ఉన్నారు ప్రవక్తలు ఒక సంఘంలో ఒక సిటీకి లేక ఒక దేశానికి పరిమితి ఉన్నారు కానీ ఇర్మియా లాంటి వాళ్ళ ప్రవక్త ప్రపంచంలో అనేక దేశాలకి ప్రవచించిండి ఆయన మనం చూస్తాం బబ్లో బబ్లోన్కి ప్రవచించిండు ఐగుప్తు ప్రవచించిండు రకరకాల దేశాలకి ప్రవచనాలు చెప్పిండు ఆయన అయితే రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ ఆయన ఆతరత ఈ మిల్కి యాజకత్వాన్ని తిరిగి రెస్టోర్ చేయాలంటే తన సొంత కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఆ యొక్క కొమ్మ ఆ బాదా ము చెట్టుకు మేకలతో దిగబడాల్సి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రెండవ అధ్యాయంలో ఒకసారి చూడండి ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదవ వచనంలో మీరు ఇప్పుడు చూస్తారు చూడండి యహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు ఏలికలను నా మీద తిరుగుబాటు చేయదురు ఏ రోజు జరుగుతుంది దేశాలన్నీ ఆయనకి వ్యతిరేకంగా ఈ వైరస్ ని ఎట్లా ఆపాలా వ్యాక్సిన్స్ తన ఆపగలం మందులతో ఆపగలం అనుకుంటున్నారు కానీ ఎవరి తరం కాలేకపోతుంది ఏలికలు అంటే పరిపాలించే వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు ఏ శ్రో తప్ప ఎవరు దీన్ని స్వస్థపరచలేకపోయారు ఇంతవరకు అయితే ఈరోజు ఆ యొక్క మర్సీ గురించి మనం పొద్దున్నే నేను గ్రూప్స్ లో పెట్టిన పాపం బహు దుఃఖ బాధలో ఉంది అమ్మాయి ఎందుకంటే తన ద్వారా ఎంతో మంది ఇన్ఫెక్ట్ అయినారంట ఒక్కరు ఇద్దరు కాదు ఆమె బహు వేదన పడుతుంది నేను ఒక పెద్ద కల్పిట్ లాగా ఉన్న బాధపడుతుంది అమ్మాయి ఆమె ద్వారా పని మనిషికి ఇన్ఫెక్ట్ అయింది పని పని మనిషి పిల్లలకి ఇన్ఫెక్ట్ అయింది డ్రైవర్కి ఇన్ఫెక్ట్ అయింది డ్రైవర్ పిల్లలకి ఇన్ఫెక్ట్ అయింది ఓ గా చుట్టాలకి చిన్నైన పిల్లలకి ఓ మై గాడీ ఎంతమంది ఉన్నారో అందరికి ఇన్ఫెక్ట్ అయింది ఆ సరే మనం ప్రార్థన చేసినాం ఒకరోజు అమ్మాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పేరెంట్స్కి లేదు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వ్యాక్సిన్ ఈ వైరస్ మా దగ్గరికి రాదని నేను ఎన్నిసార్లు మార్చ్ ట్వంటీ లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను ఎంతగా నువ్వు ప్రార్థనలో ఉండగలిగితే అంతగా నువ్వు దీని నుంచి కాపాడబడుతావు వేరే మార్గమే లేదు ఎందుకంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకు కూడా వస్తుంది మాస్కులు పెట్టుకున్న వాళ్ళకు వస్తుంది బయటికి తిరగని వాళ్ళకు కూడా వస్తుంది కానీ మనము ఎంత తిరిగినాము ఎక్కడెక్కడ పోతున్నాము ప్రభు మనల్ని కాపాడండి అంటే కేవలం ప్రార్థనల ద్వారానే నేనైతే విసికే చెందలే ప్రార్థనలు అంటే నేను భయము వణుకుడుతోనే ప్రార్థనలు చేస్తున్నాను ఎందుకంటే మన సర్కుల్లో ఎవరిని ముట్టద్దు ఎందుకంటే నేను అబద్ధి నా మినిస్ట్రీ నా సేవ మొత్తం వ్యర్థమైపోతుంది మార్చ్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పిన వాక్యము విఫలం అయిపోతుంది మన సర్కుల్లో ఎవరిని ముట్టదు ఎందుకు ముట్టదు అంటే మినిమమ్ టైమ్స్ ప్రేయర్ చేసే వాళ్ళ కుటుంబాలు కాపాడబడతాయి నిర్లక్ష్యంగా అనేసి నేను మంచి భక్తులు భక్తి ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోందని వాళ్ళ గురించి నేను నిర్లక్ష్యంగా మాట్లాడతలేను అది ప్రభు తప్ప ఎవరు నాకు పర్మిషన్ ఇవ్వరు నాకు తెలుసు అట్లా మాట్లాడడానికి ఎవరిని కించపరిచేది కాదు మన సేవా జీవితం అందరినీ ప్రేమిస్తాం మనం ఒక మైల్ రామ్మంటే రెండు మూడు మైల్స్ పోతాం వాళ్ళింట మన సేవ దాన్ని సంబంధించింది కాబట్టి లేవి యాచకత్వం ఎట్లా తయారైందంటే ఎనిమిదో వచనంలో ఏహో ఎక్కడున్నాడని యాజకులు అడుగుదురు అడుగరు మొత్తం మర్చిపోయి అన్నట్టు ధర్మశాస్త్రోపదేశకులు నాను ఇవి గుంపులు కదా దాని తర్వాత ఏలికలను నా తిరుగుబాటు చేదురు ప్రవక్తులు బయలు పెరట ప్రవచనములు చెప్పుదురు నిష్ప్రయోజమైన వాటిని అనుసరించు ఈరోజు అంతా ప్రతి ఒక్కడు ప్రపంచంలో నిష్ప్రయోజమైన వాటినే పరిగెత్తుతున్నారు ఎంట వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే తెలనదలదు ధర్మశాస్త్రము వాళ్ళు అక్కడ చూస్తున్నాం ఆ వాక్యంలో ఏమని చూస్తున్నామంటే ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు ఇది బహు కష్టతరమైన వాక్యం నా లైఫ్లో భరించరాని వాక్యం బైబిల్ స్టడీ చేసిన వాళ్ళు బైబిల్ బాగా నేర్చుకున్న వాళ్ళు అంతా తెలిసిన వాళ్ళు దేవుడు అంటేనే వాళ్ళకి తెలియదంట దేవుడు మాట్లాడుతున్నాడు అంత నీచంగా దిగజారిపోయిన జీవన విధానం చివరికి వచ్చేప్పటికీ కానీ మనము ఆయన ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నాం మనకు తెలుసు మన ప్రవేక్కున్నాడు ఆయన మన సింహ మన స్థుతుల మీద సింహాసనం ఆసనుడు ఉన్నాడు అందుకు మనం స్థుతిస్తామనేది ఘనపరుస్తాం బలపరుస్తాం ఉంటాం ప్రతిక్షణం అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం ఇరమీ గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ అక్షంలో మొదటిదిగా ధర్మశాస్త్రాన్ని తృణీకరించిన వారు దీన్ని ఏమంటారు అంటే లాలెస్నెస్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో దాన్ని ఏమంటాం ప్రశ్న రాష్ట్ర చూస్తాం మనం ధర్మ విరోధం ధర్మ విరోధం కాబట్టి మొదటి గుంపు ధర్మ విరోధానికి సాదృశ్యం రెండవ గుంపు ఆచారబద్ధమైన మతానికి సాదృశ్యం దాన్ని ఇంగ్లీష్లో చాలా కాలం కిందట మనం అక్కడ మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సెస్లలో అవన్నీ చదివేటోళ్ళము పదిహేను ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆల్మోస్ట్ దాన్ని ఏమంటామంటే రాబెనికలిజం అంటాం లేకుంటే ఫండమెంటలిజం ఈ రెండు విశాలమైన మార్గాలు అన్నట్టు ధర్మ విరోధము ఈ ఆచారబద్ధమైన జీవితం బహు విశాలమైన ఈ రెండింటి మధ్యలో ఇరికేటదే ఇరుకు మార్గం ఈ రెండింటిని అంటుకోకుండా పోయేడుదే క్రమం ధర్మ విరోధం అంటుకోవద్దు ఆచారబద్ధమైన జీవితానికి అంటుకోవద్దు ఆ రెండిటికి అంటుకోకుండా మధ్యలోకి వెళ్ళి పోవడమే ఇరుకు మార్గం అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయాసపడమని ఎందుకు చెప్పిండంటే ఇదే కారణం ఈ రెండింటికి అంటుకోకుండా నువ్వు పోగలవా అప్పుడప్పుట్లో భుజాలు అంటుతూ ఉంటాయి సందులు ఇరికినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి భుజాలు పోసుకపోతే బట్టలు తినిపోతూ ఉంటాయి అయినా కానీ మనం ఆశతో పోతూ ఉంటాం ఎందుకంటే మనకి అనుకరించబడ్డ విధానం అన్న అటు విధానం అది కాబట్టి మతపరమైన జీవితంలో వీటిని అర్థం చేసుకోలేకపోతున్నాం కానీ పౌలు ఇది మనకి చాలా కాలం కింద వీటన్నింటి చూపించిన హిబుల్ రచన పత్రికలో వాటికి సంబంధించినవి బాగా ధీర్ఘంగా ధ్యానించినాం ఒక్కటి రెండు వాక్యాలు చూపించేసి ముగిస్తాను యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇరుకు మార్గము ఎందుకు కష్టం చూపిస్తున్నా కానీ పాటించగలం మనం ఎనిమిదవ వచనం మెట్టుకు నీ నీ పొరుగువాన్ని ప్రేమించు మను ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించిన వారు అగుదురు ప్రవర్తించే వారు అగుదురు ఇది బహు కష్టతరం అన్నట్టు ఇది నేను ఒకటి గమనించిన ఈవెంజలికల్ క్రిస్టియన్స్ బాగా వాక్యం చెప్తారు ఈ వాక్యం కానీ వాళ్ళు పాటించారు మనమేమో పాటించేవాళ్ళం నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలా ఇది ఎట్లుంటుందంటే కొన్నిసార్లు నువ్వు ఇంట్లో నుంచి బయలుదేరుతుంటావు అదే టైంకి కూడా వస్తాడు చెప్పు అప్పుడు తెలుసుది ఈ వాక్యం నువ్వు చాలా అర్జెంటుగా పోవ్వాలా అరే సారీ బాస్ నేను బయటికి పోవాలా అని వాడిని తృణీకరించిన వాడేమో నీ ఇంటి దగ్గర వచ్చిండు అప్పుడు తెలుస్తుంది అనంటే నిజంగా నువ్వు ఇది వాక్యాన్ని పాటించిన వాళ్ళేదా చాలాసార్లు నాకు జరుగు నెరవేరుతూ ఉంటుంది నేను ఇంపార్టెంట్ పనులు కూడా పక్కకు పెట్టి ఆ ఇంటికి వచ్చిన వానికి సేపడిని ప్రయత్నిస్తుంటా ఇంట్లో తిడుతూ ఉంటారు నన్ను అంటే వాళ్ళు ఎందుకు తిరుతారంటే నువ్వు కొంచెం సెల్ఫ్ సెంటర్డ్గా ఉండాలా కదా స్వార్థం నువ్వు చూసుకోవాలా ఏడు వరకు సైన్ చేసారి జరగదు అని చెప్తారు మా మిసెస్ నిన్న జరిగింది అది నిన్న ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్కి ఒక మ్యారేజ్ రిసెప్షన్కి కంపల్సరీ పోవాలి ఫ్యామిలీ అయితే మమ్మల్ని ఇంకొకరు వచ్చి పికప్ చేయడానికి వస్తున్నారు అదే టైంకి కరెంటు పోయింది టూ అండ్ అవర్స్ కరెంట్ రాదంట ఎదురి ఇంట్లో ఒక అమ్మాయి జీఆర్ ఎగ్జామ్ రాస్తుంది అంటే ఫారెన్ అమెరికా దేశానికి చదవాలంటే ఆ ఎగ్జామ్ రాయాలన్నట్టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ జీఆర్ఈ ఎగ్జామ్ రాస్తుంది కరెంటు దానికి ఎంత ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది వేల ఫీజు కట్టాల ఒకసారి పోతే మళ్ళా ఎనిమిది వేలు కట్ రాయాల ఫీజు ఆ కరెంటు పోయింది పాపం వాళ్ళ తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు రెండున్నర గంటలే కరెంట్ రాదు ఎగ్జామ్ అయిపోవాలా లేకపోతే డబుల్ అన్నీ వేస్ట్ మా ఇంట్లో యూపీఎస్ ఉంది వాళ్ళకి తెలుసు మా ఇంట్లో యూపీఎస్ ఉందని అయితే ఆ యూపీఎస్ నుంచి కేబుల్ కనెక్షన్ తీసుకోవాలంటే చాలా దూరం దగ్గర దగ్గర ఒక పదిహేను పది మీటర్ల వైరన్నా కావాలా మా ఇంట్లో ఉంది నేనేమంటానంటే మీరందరూ వెళ్ళిపోండి నేను నా బండి మీద వస్తారు మ్యారేజ్కి మీరు ముందు వెళ్ళిపోండి అంటే వద్దు అంటారు అందరం కలిసిపోవాలంటారు నాకేమో వాళ్ళకి ఎట్లన్నా సంచాలి అమ్మాయి పరీక్షకు సిద్ధపడుతుంది పరీక్ష రాయాలి ఇంట్లో కూర్చొని ఇప్పుడు కాబట్టి కనెక్షన్ ఇద్దాం కనెక్షన్ తీసి కనెక్షన్ ఇస్తే సనగడము కొనగడం ఉంటుంది అంటే నేను ఏంటంటే ఈవెంజలికల్ క్రిస్టియన్స్ కి ఈ వాక్యాలు అర్థం కావాలట్టు మళ్ళీ ఇవాంజలికల్సే ఇంకా నయం సిఎస్ఏ వాళ్ళు కనీసము పాటిస్తారు దాన్ని సెకండరీ కానీ కనీసం ఆ వాక్యాన్ని నమ్ముతారు పాటించడం సెకండరీ కానీ సిఎస్ఏలు ఇవెంజలికల్స్ నమ్మి పాటించే టైప్ కదా బట్ అయినా కానీ వాళ్ళు ఎందుకు అప్పుడు నాకు అర్థమైంది మొదటి వారు కడపటి వారు అగుదారు కడపటి వారు మొదటి వారు అగుతారు అంటే ఇదే కదా వాక్యం ఇసల్ అనిల్ గా మారిండ్రు అని ఇసాల్పల్ గా మారిండ్రు ఎండి టైమ్స్ లో క్రైస్తవులు అనిల్ గా మారు అన్యులు క్రైస్తలాగా మారుతున్నారు అదే ఈ ప్రవచనం తిరిగి తిరిగి నెరవేరడం కాబట్టి ఈ మెల్కి సెదక్ క్రమము ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఏ రీతిగా ఈ లోకాలకు వచ్చింది తన ప్రేమను చూపించడానికి సమాధానం చూపించడానికి అవనం దేరిక ఎందుకు వచ్చింది మెల్కీ చూపించిన మూడు వారాల ఎవరు చెప్పలేదు ఆ రీతిగా నాకు తెలుసు నేను విన్నా చాలా సంవత్సరాలు మెల్కీ సేజన్ ఎందుకు కలుసుకున్నాడంటే పాత నిబంధనలో ఏసు ప్రభు దర్శనం అది అని చెప్పారు అంతేగాని ఎందుకు అబ్రాం దగ్గరకు వచ్చినా ఎవరు చెప్పలేకపోయారు నేను చూపించగలిగిన షేము సంతానం సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా షేము సంతతిలో కొట్లాటలు జరుగుతున్నాయి మరణం వరకు నడిచిపోయింది అబ్రాము సొంత పెదనైన కొడుకుని చంపిండు అని నేను చూపించిన వాక్యం కాబట్టి కదలరామ్ మీరు చంపిండు అయినా యుద్ధంలో తెలియక ఇప్పుడు ఆ పెద్దనైన పిల్లలందరూ అబ్రాం వస్తారు చంపడానికి ఇది పెద్ద యుద్ధం జరిగిపోతుంది ఆ టైంలో మిల్కీ సేదకి కూడా షేము సంతతి ఆయన వచ్చి అబ్రామ్ తో తన అనదమ్ముల పక్షంగా సమాధాన పడుతున్నాడు సంధి చేసుకుంటున్నాడు అందుకు రొట్టె ద్రాక్ష రసం పంచి మనం చూసినాం బహుమానాలు ఇచ్చిండు సమాధాన పరచడానికి వరకు కూడా ఇతన్ని గ్రహించి ఆయన ఆత్మలో ఇతనికి కూడా బహుమానాలు ఇచ్చి అతనికి దశమ భాగంలో ఇచ్చిన తన సంపాదన అంతట్లో మెల్కి సిద్దుక అన్నట్టు కాబట్టి మెల్కి క్రమంలో ఇచ్చి పుచ్చుకోవడం ఎక్కువ ఉంటుంది కానీ లేవి క్రమంలో ఇ పుచ్చుకోవడమే ఉంటుంది ఇవ్వడం ఏముండదు వాడి లేవి లేవి గోత్రికలు లేవి యాజకత్వంలో కూడా వాళ్ళు దశమ భాగంలో ఇవ్వాలని చూపించిన హెబిల్ పత్రికలో కానీ వాళ్ళు ఇవ్వరు ఈరోజు పాస్టర్స్ ఏ పాస్టర్స్ దశమ భాగాలు ఇస్తారు సేవకి బహు ఛాలెంజింగ్ వాక్యం అది దాని వాళ్ళందరూ లేవి క్రమంలో ఉన్నారు అందుకే అక్రమం చేయవలరా అన్నారు దేవుడు వాళ్ళ మనం ఈ సత్యాన్ని గ్రహించినాం కాబట్టి మనము పొరుగు వాడిని ప్రేమించాలా పోవాల ఒక మైల్ ఎక్స్ట్రా పోవాలా పోమంటే అదే మన సేవ జీవితం మనము ఎవరికి ఇంచపరిచినా ఎవరు తప్పుగా మాట్లాడినా మనం కాంప్రమైజ్ కాం మనం ముందుకు పోతూనే ఉందాం అటువంటి విధానాలను ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థిస్తాం కాళ్ళు మూసుకోడు పరిశుద్ధ తండ్రి మీకు వన్నాలేసయా మీ చిన్న వాళ్ళు మీకే స్తోత్రాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి ఈ రెండు యాచకత్వాల మధ్యలో ప్రవ్వ అవును ప్రభ ఈ లోకం అంతా తండ్రి కానీ ప్రభ మెల్లికి క్రమము బహు ఇరుకైందని మీరు మాకు చూపించినారు ఎందుకంటే ప్రభావ ప్రభువాన్ని ప్రేమించడం అంటే బహు కష్టకరమైంది ఎందుకంటే ఎంతో త్యాగాలు చేసుకోవాల్సి వస్తుంది నిన్ను ఉపేక్షించుకోవాల్సి వస్తుంది అన్నారు ప్రభా కానీ రోజు ఎవరు ఉపేక్షించుకోలేకపోతున్నారు స్వార్థంతో కూడిన జీవితం వ్యక్తిగత బాగోగులు చూసుకుంటే జీవితం ఇతరుల బాగోగులు చూసుకుంటే లేదు ప్రభు అవును ప్రభా అదేదో లాగానే చూస్తున్నారు కానీ ప్రభావ సంపూర్ణంగా చూడలేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ కానీ మేము అట్లా చేయాలా అటువంటి భాగ్యం మాకు ఈ యొక్క ఇరుకు క్రమం మెలికేసేది క్రమం అవును ధర్మ విరోధానికి ముఖ్యంగా ఆచారబద్ధమైన జీవితానికి మధ్యలో ఇరికి పోవడం కానీ ప్రభా ఆ రెండు అంటుకోకుండా తగలకుండా జాగ్రత్తగా మేము ముందు పోవాలా ఈ మోగుతున్న ప్రభా మా భుజాల మీద ఏ భారం సహాయపడండి తండ్రి ఈ లోకంలో భారాలు మోసుకొని అలసిపోతున్నాం మమ్మల్ని తనుమల్ని మీరు తప్ప మాకు ఎవ్వరు విశ్రాంతిని మీరే మాకు అనుగ్రహించే వైరస్ నుంచి విడుదల తెచ్చింది ప్రభా ముఖ్యంగా మరిసి కుటుంబీకులకి పెద్దైన చిన్నైన పిల్లలకి అందరికీ సంపూర్ణ మహిమనుందామని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న చిన్న పిల్లల తను మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది ప్రభువాళ్ళకి విడదైనా హీలింగ్స్ దయచేసి సాక్షిని కాపాడుకోమని ప్రార్థిస్తున్నాం వ్యాక్సిన్స్ నుంచి విడదేసి మీరే మహిమానందం అని వేసినా ప్రార్థిస్తున్నాం తండ్రి పర్లేదు సార్ ప్రార్థన చేయాలనా హలో స్తోం ప్రభా పరశుద్ర గొప్ప దేవ ఏస మీకు వందనాలు ప్రభావం బట్టి దేవ వాక్యం చేత మీరు మాట్లాడిన ఈ ధనం బట్టి మీకు వందనాలు ప్రభావ వాక్య ప్రకారంగా మేము జీవించి నడవాలా ప్రభావ దేవ ఈ యొక్క వైరస్ నుంచి మీరు కాపాడుతున్నారు ప్రభావ అందుబట్టి మీకు లెక్కలేని వందనాలు ప్రభావ దేవ మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభావ ఇంకా ఏసు ప్రభా మీలో ఆత్మీయంగా బలపడాలా స్థిరపడాలా ప్రభావ మీ వాక్య ప్రకారంగా మేము నడవాలా ప్రభా అలాంటి జ్ఞానం మాకు దయచేయండి అలాంటి పశుత ఆత్మశక్తి బలం మాకు దయచేయండి ప్రభా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వారి నిమిత్తం ప్రార్థన చేసినాం ప్రభా వాళ్ళందరికీ మీరు విడుదల కలిగే చేయండి ప్రభావ మీ యొక్క కృప చేత మీ యొక్క కనికరం చేత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వేసు ప్రభావ మీ యొక్క దయ చూపేయండి యొక్క కనికరం చూపించండి ప్రభావ విడుదల మీరు దయచేయండి ప్రభావ మీ యొక్క కృపలో మీ యొక్క కనికరంలో గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావ మీరే మహిం పొందాం అని ప్రార్థన చేసినాం తండ్రి ఆ ప్రభా పరిస్థితుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందాలిసయ్యా సర్వోన్నతుల సర్వ సృష్టికి మూలకారు కూడా అది సముతులకు దేవానికి వందాలిసయ్యా ఇక మధ్య కన సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చిన ప్రభావ నా దేవ నా ప్రభావ ప్రభావ ఇచ్చిన ఈ యొక్క నీకు వందా ప్రాభా నీకేస్త తొలి స్రోతాలు గొప్ప అయినా వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వందాలిసయ్యా కొంతకాలం నుంచి ప్రభావ మెల్కి స్థే క్రమం గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మా ఆత్మీయ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నారు ప్రభావం వనాలి సై సంపూర్ణ స్థితి మెల్కి క్రమంలో ప్రభావ సంపూర్ణంగా మేము ముందుకు సాగిపోయిన పిల్లలుగా తయారు చేయండి నా దేవ ఇరుకో మార్గం మేము ఎంచుకున్నాం ప్రభావ మీరే మాకు మీరే మాకు మార్గం ప్రభావ ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ప్రభ మేము మీ మార్గం ప్రభావ ఆ ఇరుకు మార్గంలో మీరు మాకు చూపించినారు కాబట్టి ప్రభావం ఒక సహాయకులు నటించండి మీకు చేయిబెట్టు చెప్పండి ఆ మార్గంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి అయినా కానీ ప్రభావటన్నిటి మీరు షేదించుకోవాల ప్రభావ ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించాల ప్రభావ ప్రతి దశలు నేను మయమపరిచే పిల్లలుగా మమ్మల్ని తయారు ఎనిమి ప్రవక్త ప్రభావం అది బావుగా కనిపెట్టే పద్ధతి మేము జాగ్రత్తగా కనిపెట్టాలా ప్రభావ మాకు ఆ వివేచన జ్ఞానం మాకు హ్యూమన్ ప్రాంతిష్టం గొప్పదేవా అనేకులు ప్రభావ లేబడిన ప్రభావా నా తండ్రి నీకు వందాలి ప్రభుల పట్ల మీకు కనికరిని చూపించండి వాళ్ళ మెల్క్కిసేదే క్రమంలోకి రావాలా రావాలంటే ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించాలా ప్రభావా ఈ సత్యాన్ని గ్రహించాలంటే అనేకులు అది ప్రకటించబడాలా ప్రభావ కాబట్టి మేము ప్రకటించే వాళ్ళకి మేము ఉండాలా మరి విశేషంగా ఆ క్రమాన్ని మేము ప్రార్థించి ప్రభావా అది రుచి చూసి ప్రభావ అనేకులు వాటి మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవ నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవా నా తను ఎన్నో విషయాలు చూపిస్తున్నారు ప్రభా నీకు అందా ప్రభావ వాక్యం చేతనే మాకు అవన్నీ మీరు చూపిస్తున్నారు ఈ లోకంలో ఓ ప్రభావ ఏదో కాదు ప్రభావ కానీ ప్రతిది మీ బైబుల్ నుంచే వాక్యం నుంచి మాకు చూపిస్తున్నారు ప్రతిదీ రుజువుతో సహా చూపిస్తున్నారు ప్రభావ కాబట్టి రాబోయే దినాల్లో మేము వాక్యాలని ప్రభ విషయం అనేకులకు ధైర్యంగా ప్రభావ మేము ప్రకటించాలా మనుషులకు అర్థమయ్యేలాగా మేము ఇటన్నిటి మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి అభిషేకాన్ని మాకు అనుగ్రించమని ప్రార్థిష్టమైనా గొప్ప దేవానికి నా దేవ నా ప్రభావ వైరస్ బాధ్యతలందరినీ మీరు స్వస్థపరచండి ప్రభావ వైరస్ మరి బహు విజృంభిస్తుందిగా ప్రభావ మీరే మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వన్నా మీ కృప మిమ్మడి కృపతో మీకు చెంగుని మమ్మల్ని ముడివేసుకొని మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభావ నా తను మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మా కొండమా కోటామా దాగుకొని చోటు మీరే ప్రభావ గొప్ప దేవానికి నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నం మమ్మల్ని కాపాడమే ప్రభా మా కుటుంబాలు కాపాడుతున్నారు మా స్నేహితులు మా మా సేవా జీతంలో అందరినీ మీరు కాపాడుతున్నారు ప్రభావ మా ప్రార్థనల వల్ల దాన్ని బట్టి మీకున్నారు ప్రభావ గ్రూప్లో ఉన్న ప్రతి ప్రదర్శన వాళ్ళ కుటుంబాలు మీరు దీవించి ఆస్వాదించండి నూతన అభిషేకం దయచేని ప్రభావ ప్రతి చోట మీకు ఒక సాక్షులు పెట్టుకోండి వాళ్ళ పిల్లల చోట మీకు కంచే ప్రభావా చదువుల్లో జాబ్స్లు మీరు తోడనండి దూర ప్రాంతాలు ఉంటుందిగా ప్రభావ బిడకు మీ ప్రొటెక్షన్ మీకు అండి వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మీరు కాపాడమని ప్రాదిష్టమైన ఏ రీతిగా వారితో మాట్లాడాలన్న విషయం మీరు మాతో మాట్లాడిన ప్రభావ అది నెరవేర టైంకి ఇప్పుడు మేము సిద్ధపడుతుందిగా ప్రభావ ప్రతి క్షణం మేము అలాంటి ప్రార్థనలతోని ప్రభావ మేము విజయం పొందుకుంటే ముందుకు పోవాలా ప్రభావ నా దేవ అలాంటి ఆత్మీయ జీవితంలో మేము నడిపించండి ఎప్పటి పరిస్థితి మేము మర్చిపో ప్రభా అది నెరవేరుతున్నాయి ఈ టైంలో ప్రభావ ప్రవచనాలు మేము ఇంత ముందు ధ్యానించేవన్నీ నెరవేడుతున్నాయి ఆ టైంలో మేము నిలబ నిలబడి ఉన్నాం ప్రభావ కాబట్టి ఆ నెరవేర టైంలో మేము ఏం చేయాలని కూడా మీరు మాకు చూపించినారు కాబట్టి వాటి మేము జ్ఞాపకం తెచ్చుకోవాలా వాటిని ధ్యానించాలా దీర్ఘంగా వాటిని ధైర్యంగా నిలబడి ప్రభావ అనేక ప్రకటించాలా ప్రేమతో మేము ముందుకు సాగిపోవాలా ప్రభ నా తండ్రి ఇస్తే ప్రభావ మేము భయపడదు దేని విషయంలో కానీ ఎందుకంటే సమస్తం మీ ఆదిలో ఉంది ప్రభావ మీ కంట్రోల్ ఉంది ప్రభావ మేము మీ చేతిలో మా జీవం మీద దాచబడింది పరలోక రాజ్యంలో కాబట్టి మా మేము మీకు లేం మీతో పాటు ఆ సింహాసనం మేము మీ పక్కన మేము కూర్చున్నాం మీతో పాటు మమ్మల్ని కూర్చొని పెట్టుకున్నారు పరలోకంలో ప్రభావ కాబట్టి ఒక పని కొరకు ఈ లోకంలో మనం తీసుకొచ్చినారు కాబట్టి మేము ఆత్మీయ ఆత్మీయ స్వరూపులుగా మీ ఆత్మలు మమ్మల్ని పాలించినారు ప్రభావ నీకు వన్నాలి కాబట్టి ప్రభా మేము ఈ లోకంలో మేము చిక్కబడం ప్రభావ ఈ లోకంలో మేము లేం ప్రభావ అనే సత్యం మేము చూపించినారు ప్రభా ఎంతో కాలం నుంచి మా విషయాలు మాకు బయలుపరుస్తుంది కానీ వందా ప్రభావ అది మేము జ్ఞాపకం చేసుకోవాలా ప్రభావ అతని మా ఆత్మీయ జీవితంలో మార్పులు రావాలి ఇంకా సంపూర్ణంగా మీరు సాగిపోక ముందు సాగిపోవాలా ప్రభావ అలాంటి సేవలు మీరు నడిపించండి ఆ రీతిగా ప్రభావ మెరిసి శిస్టర్ గురించి మేము ప్రార్థిష్టం లేవా ఆ సిస్టర్ ద్వారా ప్రభ ఎంతో మందికి ఇన్ఫెక్ట్ అయిందంటే ప్రభ నా తన్ని ప్రతి ఒక్కరు ప్రభ గురించి మేము ప్రార్థిష్టం నా తన్ని ప్రతి ఒక్కరు సంపూర్ణ స్వస్థత కలుగు చేయని ప్రభావ ఏసు పరిశుద్ధ నామ హలలుయ ప్రభ పత్తి బిడ్డ మీ స్వస్థపచ్చండి వాళ్ళందరికీ ప్రభా నెగిటివ్ రావాలా ఏసు క్రీస్తు నాముల ప్రభావ నార్మల్ పొజిషన్కి రావాలా తన్ని మీరే స్వస్థపచ్చని ప్రభ నీ నామం బట్టి మేము ప్రార్థిష్టం స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామున హలలుయ ప్రభ మీరే స్వస్థ పచ్చండి అయినా మహిమలు ఉందండి తట ఆకర్షించుకోండి ఓ ప్రభా మీరే స్వస్థపరిచే దేవుడిని పట్టుకు తెలుసుకోవాలా నికు నైనా వందలేసయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్ష్టం బలపరచండి ప్రభావ ఇంకా ఎంతమంది ఆన్లైన్ లో రాలేదు ఆ కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరూ మీరు బలపరచండి ప్రభావ ప్రతి చోట మీకు సాస్ని పెట్టుకున్న ప్రావా మీరు అక్కడ తొలిగింది ప్రాభ మేము సిద్ధపడాలా అనేకుని మేము సిద్ధపరచాలా ప్రభావ రాబోయే దినాలతో భయంకర టైంలో మేము ఉంటుండేగా ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్ళాలో ప్రాభ మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ప్రభావ మీ పరలోకి జ్ఞానం చేత మమ్మల్ని నింప నడిపించమని ప్రార్థిస్తాం నాదేమని ప్రభావం సిద్ధపడాల అనేకులు సిద్ధపరచాల ప్రభావ నా తన్ని వైరస్ మీరు అరికట్టమని ప్రార్థిష్టమైనా కనికరించమని ప్రాధిష్టమైనా విజృంభిస్తుంది ప్రభావ అయినా చూపించి ప్రతి పిల్లలు క్షమించి ఓ ప్రభావ మీ కోపాన్ని చల్లార్చుకోమని ప్రార్థిష్టమైనా కనికిరం చూపించమని ప్రాదిష్టమైన మా దేశాన్ని కాపాడండి ప్రభ మా దేశ ప్రజలను కాపాడండి ప్రభావ ప్రభా అనేక సేవకులు ప్రభుత్వ తండ్రి ఈ లోకం నుంచి గొప్ప గొప్ప సేవకులు ఇవ్వాలా అనేకులవార్థ ప్రకటించబడాల శ్రమల కాలంలో ఎంతో మంది ప్రభావ అధైర్యంతో ఉన్నారు ప్రభా అవిశ్వాసంతో ఉన్నారు వాళ్ళ అవిశ్వాసాన్ని స్వస్థపరచండి వాళ్ళ ధైర్యపరచని ప్రభావ మీరు బలపరచండి ప్రభావ ప్రతి ఒక్కరు ఏ స్థితిలో నిలబడినారో అదే స్థితిలో చివరి వరకు మీ నిలబడాలి స్థిరంగా అలాంటి విశ్వాసంలోకి ప్రతి కుటుంబాలను ప్రతి సేవకు మీరు బలపరచమని ప్రార్థిష్టం దేని విషయం వాళ్ళు భయపడుకున్న ప్రభ మీరు ఆరోగ్యంలో ప్రభా ఓ ప్రభా మిమ్మల్ని మేము కూడా మిమ్మల్ని ధరించుకునే వాళ్ళం ప్రభావ మీరే నీతి మాకు రెక్కడి శ్రమకాలలో శ్రమంతా కరుగుంటే ప్రభావ మీరు మమ్మల్ని పోషిస్తారు ఆ స్త్రీని పోషించినారు ప్రాభ మీరు అక్కడ కాబట్టి రాబోయే మా భవిష్యత్తులో గురించి మా జీవితాల నుంచి మాకు చేయాలంటే చింత లేదు ప్రాభ ఎందుకంటే సమస్తం మీలో ఉంది మీ బిడ్డల మాకు మీరు మమ్మల్ని పోషించేది ఎవరున్నారు ప్రభావ అనేకులు సత్యం మీకు గ్రహించాలా ప్రాభ ప్రతి ఒక్క శ్రమలు ఎవరికి కదిలింపబడకుండా ప్రభావ ప్రతి ఒక్కరు స్థిరంగా మీ నీతి సత్యాన్ని అనేకులు ధైర్యంగా ప్రకటించి అనేకులు మీకు చెంత నడిపించే మమ్మల్ని అందరిని ప్రభావ మీరు ఆకలి సిద్ధపరుచుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థు నామండ్రి ఆమె సార్ మనోజ్ ప్రార్థన చేస్తారు అలాగే అశుభ కాలంలో భయంకర చీకటి కాలం విశ్వప్రమ నాదిమా ఈ చీకటి కాలంలో వెలుగు కావాలి చాలా వెలుగు మీరే కానీ విశ్వప్రభ వెలుచడండి నాదిమానికి శోతం చేస్తాం ఈ వాక్యం ముందు ఎట్లా పోవాలా మీరే పలు ఒక తనం పలు జ్ఞానం ఏక జ్ఞానం కలిగి చేయండి పరిశుధాత్మకి బలం తునిపి నా గర్భ ఆ కాలంలో ఇరిమే ఉన్నాడు ఈ సుప్రభ అగ్ని చూపించి కనిపెట్టుకున్నాడు ఈ కాలంలో మేమే కనిపెట్టుకోవాలా ఈ సుప్రభ అలాగా ప్రార్థించని పరిశుధాత్మ సాహించింది నాదివానికి వైరస్ బిడ్డలు జాప్యం చేసుకొని మీరే పుట్టించిన మీరే స్వస్థపచ్చని స్వస్సపచ్చు నన్ను అలలియా నాది వాళ్ళ స్వస్థపచ్చి విడిపించి జ్ఞానం తెచ్చి అలలియా ఎవరు దేవుడు లేదంటే వాళ్ళతో మీరు మాట్లాడి పతకొచ్చు మీరు మాట్లాడే దేవుడి తండ్రి మీ రాయి కావు చెట్టు కావు మీరు మాట్లాడే దేవుడు మీరు ఆధ్వర్నించే దేవుడు తండ్రి అలలియ నాదిగా కనికరించే దేవుడు స్వస్థపచ్చే దేవుడు సుప్రభ వాళ్ళ స్వస్థపతి డాక్టర్ జ్ఞానం తెచ్చారు వాళ్ళ వేరే కాచి కాపడండి అలలియ నా దీవానికి శోదం భయంకర ప్రభా మంత్రులు కొంచెం ప్రభా నీ మోస దా ప్రాధవానికి శోదం ఈ వేరే కొంచెం ఆపల్ సుప్రభ నా దీవానికి శోదం నేనా దీవా మీరు ఆపండి కనికరించండి వాళ్ళకు చూపించండి సుప్రభ మార్చండి స్వార్థ అందించండి హాస్పిటల్లో స్వార్థ పోవాలా అలరియా నాది ఒకసారి ఉంది ఆ ముట్టంతా ఆకండి అలా స్వస్సపరి పడకం లేవద్దని నీ కోసం భోగ సాక్ష్యం లేబెట్టుకోండి విడుదల వచ్చని వాళ్ళ డ్రైవర్ వారి అంత బంధువులకు వచ్చిందంట స్వప్రభ వాళ్ళు మీ స్వసపరచమని ప్రార్థిస్తూ ఖండించమని ప్రార్థించు క్షమించమని ప్రార్థిస్తూ నా దీపానికి సోదం విడుదల కలిగించండి అలరియా మీరే విడుదల కలిగితే విడుదల స్వప్రభ ఇంకా ఎవ్వరు లేరు నా ఇంతమంది ఆలో రాలేదు కుటుంబం ధ్యాపం చేసుకొని ఆ కుటుంబం అగ్నికరించండి అధ్ఞానం స్థిరపరచని కుటుంబం దీవించి ఇంకెవరు రాలే వాళ్ళు మీ రావాలా స్థిరాలా ఇచ్చింది ఈ వైరస్ నుంచి వ్యాక్సిన్ కాపీ కాపాడి అలరియా ఈ మార్గం చూపించి మీనైన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ వైరస్ బాధ్యతలకి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన Thank you sir